ఇంతవర ఎందుకు చెప్పారంటే యోగిన అంటే యోగులు యోగులు అంటే వాళ్ళ దృష్టి వాళ్ళకి ఆసనాలు వేసి వాళ్ళు యోగులని కొంతమంది పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు పెంచుకుని హుక్క హుక్క తీరుస్తూ హుక్కా అయినా హుక్కా లాంటిది ఏదో గొట్టం అంటే ఆ గొట్టాన్ని తీరుస్తూ ఉంటారు వాళ్ళు యోగులని కొంతమంది అభిప్రాయం ఇలాగే యోగులు అంటే ఏమిటేమిటో అభిప్రాయాలు ఉన్నాయి భగవద్గీతలో యోగ శబ్దానికి అర్థము జ్ఞానము అని అర్థం అంటే వివేక జ్ఞానము అంటే మిగతా యోగాలు అంటే ఆసన ప్రాణాయామాదులు ఆవశ్యకము అవసరమైనంత మేరకు వాటిని స్వీకరిస్తూ వివేక జ్ఞానమును అభ్యసించేటువంటి సాధకులకు యోగులు అని పేరు అంతే యోగులనగా చిలుము ఏదో హుక్క పొగని పీల్చేవారు అని మాత్రం మీరు అనుకోవద్దు సుమ యోగిన వాళ్ళు యోగులు కాదు వాళ్ళు ఎడిక్స్తున్నారు వ్యసనములోకి బాధిస్తున్నారు వాళ్ళు ఏమి యోగులు కాదు ఏమీ కాదు అప్పుడప్పుడు హృషికేశులు వెళ్తే కనపడతారు అక్కడ గొట్టం పిలుస్తాం చిరుము గొట్టం తీరుస్తావు యోగుల వండమేమంటారు కూడా పైగా నిజమనుకున్నారు సో యోగిన ఈ యోగులు ఏం చేస్తారంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఆత్మ అనాత్మ వివేక జ్ఞానమును సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే ప్రయత్నం ఎలా ఉంటుంది ఏదైనా బరువును పరికెత్తికి నిలిగించి అలా ఉంటుందా అలా ఉండదు శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటారు అంటే భగవద్గీత అధ్యయనము శ్రవణ మనములు ఇత్యాదులు చేస్తూ ధ్యానం నిర్ధ్యాసనము చేస్తూ ఉంటారు వీళ్ళు యోగి యతంతో యోగి యత విన చాలా ముఖ్యం కొంతమంది మామూలుగా ఆ రోజు రత్సబండ దగ్గర పది మంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ రక్షేపం చేసే టైంలో అలాగా ఎవరూ రాలేదు అందరూ ఎక్కడికో పోయారు ఆయన ఒక్కడే వచ్చాడు రత్సబండ దగ్గరికి ఏం చేయాలో చూడలేదు కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాచుని కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరూ లేరు అప్పుడు ఏంటో అక్కడ పది మంది ఉన్నారు ఏం చేస్తున్నారు అక్కడ అంటే అక్కడ గీత పాఠం అవుతుంది చూడతారు కదా అని గేత పాఠానికి రాడు వచ్చి ఓ రోజు సేపు కూర్చొని చాలా ఐదు మందికి వర్కౌట్ కాదు లేదు సార్ అప్పుడు అలాంటి వాళ్ళు కాదండే అలాగా ఉడికే కాలక్షేపం కోసమో కుతూహలం ఏముందో తెలుసుకుందాం అనేటువంటి క్యూరియాసిటీ కొరకు అలా తొంగి చూస్తారు తొంగి చూడాలి లోపలికి వస్తే అంటుకుంటుందేమో అని భయం అక్కడ నిలబడ అక్కడ నిలబడి అలా కృష్ణం లోపలికి వస్తే ఏమో లోపలికి వస్తే అంటుకుంటున్నామో ఆయన ఏదైనా కూర్చోబెట్టేసి తలని ఊతాడేమో అంటే భయపంతో అర్పించాడు కొంతమంది లోపలికి వచ్చి ఎవరో చూద్దాం ఏదో బాగుంటున్నాడు కదా లెటర్స్కి అలా పోకుండా సేపు పూర్తి ఏదైనా కథ ఏదైనా చెప్తే బాగుంటుంది కానీ ఏమిటో చెప్తున్నాడు ఇదేమి మనకు అనుకూలంగా లేదని లేచ మాట వరసకి కాలక్షేపం వనాకాలపు చదువుగా లట్గా అలాగే ఉండకూడదు యథర్లిత దృఢమైనటువంటి సాధన చేసేటువంటి యోగుడు వీళ్ళు దీనిని ఏనం దీనిని ఏనం అంటే దీనిని దీనిని అంటే దేనిని మనం ఇప్పుడు దేని గురించి చర్చిస్తున్నాము ఆత్మ గురించి చర్చిస్తున్నాము మరి పరమాత్మ మాట ఏమిటి పరమాత్మనా ఆత్మనా ఒక్కటేనయ్యా పరమాత్మనా ఆత్మన పరమాత్మ వేరే వేరే ఉండో ఆత్మనే ఈ సాధన చేసేటువంటి యోగులు వీళ్ళు ఏం చేస్తారు దర్శిస్తారు స్పష్టం ఎక్కడ దర్శిస్తారు వారాణీలో దర్శిస్తారా తిరుపతి కొండ మీద దర్శిస్తారా ఎక్కడ దర్శిస్తారు పరమాత్మని చాలామంది ఏమనుకుంటారంటే దేవుణ్ణి దర్శించాలి అంటే ఎక్కడికో వెళ్ళాలి ఋషికేశంగా వెళ్ళాలి బదరి అయినా వెళ్ళాలి కేదార్ అయినా వెళ్ళాలి ఎక్కడికో అక్కడికి వెళ్తే అక్కడ మనం దేవుణ్ణి చూడవచ్చు అనుకుంటాం ఇప్పుడు సపోజ్ మీరు తిరుపతి కొండ మీదకి వెళ్ళారనుకోండి అక్కడ ఆ వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శించాలి అని ఎవరైనా మంచి పండితులు తెలుసున్నాయని అడిగారు అనుకోండి ఆయన ఏమని చూడండి మీరు కళ్ళు మూసుకుని ఆ వెంకటేశ్వర స్వామిని హృదయంలో భావన చేయండి అని కాబట్టి తిరుపతి మీదకి వెళ్ళినా వీళ్ళు అదే చేయాల్సి ఉంటుంది అయిన యోగ డూ కాబట్టి అదేదో తిరుపతి మీదకి వెళ్ళి చేయొచ్చు ఇక్కడ కూర్చొని కూడా చేయొచ్చు ఆత్మని అవస్థితం తన నిలిచి ఉన్న ఆ పరమాత్మను యోగులు దర్శిస్తారు అంటే ఆత్మనిష్ఠులై ఉంటారు చూడండి మీరు సంసారంలో తిరుగాడుతూ ఉన్నారు ఆ పరమాత్మ నేను హృదయంలో నిలిచి ఉన్నారు మీరు సంసారంలో తిరుగాడుతున్నారంటే మీరు తప్పిపోయిన కొడుకు నిన్న చెప్పాను ఇదంతా ప్రాడికల్స్ అని తప్పిపో దారి తప్పి మీరు సంసారంలో భటగ్రహే హై తిరుగాడుతూ ఉన్నారు మీరు ఎంతకాలం తిరుగాడుతారో తిరిగాడండి పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏడు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు సంసారంలో తిరుగాడి మీరు వాపస్ వచ్చారనుకోండి ఎలా నేను నీకు ఇప్పుడు గుర్తొచ్చానా అంటాడా పరమాత్మ అన్నాడు వచ్చావా నాయనా అని కౌలు ఉంచుకుంటాడు పదేళ్ల తర్వాత వచ్చిన కొడుకుని కౌలు ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చిన వాడిని కౌరవించుకుంటారు యాభై ఏళ్ళ తర్వాత వచ్చిన వాడిని కౌరవించుకుంటారు ఇంకో గంటలో ప్రాణం పోతుందనగా వచ్చిన వాడిని కూడా కౌరవించుకుంటారు అక్కడ ఆ ఆత్మనిష్టలో కంప్లయన్స్ ఏమి ఉండవు ఫిర్యాదులు ఏమీ ఉండవు ప్రసక్తి ఉండదు నువ్వు ఇంత పుణ్యం చేసావు పాపం చేసావు ఈ ప్రసక్తి ఉండదు అక్కడ అడ్డుకోణలు ఉండవు నువ్వు తక్కువ నువ్వు ఎక్కువ అనేటువంటి తేడాలు వివక్షలు ఉండవు అక్కడ కేవలము ఆ స్వరూపంలో ఐక్యం అవడమే ఉంటుంది అది తప్ప వేరే ఏది ఉండదు మీరు మీ ఆ దైవత్వం మీ హృదయంలో దాగి ఉన్న నిగూఢముగా ఉన్న నిగూఢముగా అంటే మీరు సంసారంలో పరిభ్రమిస్తున్నారు కాబట్టి అది నిగూఢమైనది ఇప్పుడు సూర్యుడి వైపు వెన్ను చూపి మీరు నీడ వెంట పరిగెడుతూ ఉంటే మీరు సూర్యుడు దొరుకుతాడా దొరకడు సూర్యుడు దొరకాలంటే ఏం చేయాలి ఆ నీడ వెంట పరిగెడతడం మానేసి పీచే మూడు అని అంటారు చూడండి ఆర్మీలో ఇన్స్ట్రక్షన్ ఇస్తారు అలాగా వన్ ఎయిటీ డిగ్రీస్ తిరిగేపటికి మీ ఎదురుకుండా సూర్యుడు జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ గోచరిస్తాయి అదేవిధంగా మీరు సంసారమును విడిచిపెట్టి దాని మీద ఉండే వ్యామోహాన్ని త్రోసిపుచ్చి మీ హృదయంలో ఆత్మస్వరూపనిష్ఠులై మీరు ఉండగానే మీ మిమ్మల్ని తనలోకి తీసుకుని ఆ పరమాత్మ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మీరెప్పుడు కూడా మీ హృదయంలో ఉండే ఆ పరమాత్మను విడిచిపెట్టి ఈ సంసారంలోకితడం అనే పొరపాటు మీరు చేయకండి మీరు ఆ సంసారమంతా కూడా దాంట్లో ఉన్న సంపదలు కామనలు భోగాలు స్వర్గాలు మరొకటి మరొకటి కూడా మీ స్వంతమవుతాయన్నప్పుడు కూడా మీరు సంసారం వైపు తిరిగి చూడవద్దు ఎందుకంటే మీ ఆత్మస్వరూపాన్ని విడిచి మొత్తం సంసారం అంతా కూడా మీకు అధీనమైనా కూడా మీకు లాభము ఉండదు నష్టమే అవుతుంది ఎందుకంటే మీరు విడిచిపెట్టేసినది సత్యము మిథ్య కాబట్టి మీ హృదయంలో ఆ పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు మీరు ఆ పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేయండి కొంతమంది ఉంటారు మరి మాకు తీర్థయాత్రను చేయాలి కదండీ దేవుణ్ణి చూడాలి కదా మరి మీ తీర్థయాత్ర ఆత్మతీర్థం పరం తీర్థం ఇది తీర్థములలోకెల్లా తీర్థం అని హృదయంలో ఉండగా దానిని విడిచి ఎక్కడో ఉన్న తీర్థములను ఇదం తీర్థం ఇదం తీర్థం అంటూ పరిగణ భ్రమిస్తావు ఏ విధాన్ని అని పెద్దలు కాబట్టి అలాగే మేము ఈ వ్రతాలు చేయాలి అది చేయాలి అది చేయాలి మీరు ఎన్ని వ్రతాలు చేయాలో అన్నీ చేయండి అవన్నీ కూడా మిమ్మల్ని మీ హృదయంలో ఉండే పరమాత్మకు దగ్గరకు చేర్చేవి అయితే వాటికి విలువ ఒకవేళ పరమా హృదయంలో ఉండే పరమాత్మ వద్దకు తీసుకు ఆ వ్రతములు కూడా వ్యర్థమే దానములు ధర్మములు ఇవన్నీ కూడా మీ హృదయంలో ఉండే పరమాత్మ దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్ళాలి అప్పుడే వాటికి ప్రయోజనము లేకపోతే అవన్నీ కూడా ఇతర సంసార విషయముల వలె కొరగానివే అయిపోతాయి కాబట్టి ఆత్మని అవస్థితం పశ్యంతి తమ ఎందు నిలిచి ఉన్నటువంటి ఆ పరమాత్మను సాధకులు దర్శిస్తూ ఉంటారు అది ఎంత కష్టం కూడా ఏమీ కాదు నేనేం చేస్తానంటే చక్కగా పెందరాలే లేచి పెందరాలే అంటే మూడున్నరకి లేచి మళ్ళీ కునిపోయింది కాదు పెద్దగా ఐదున్నరకి లేచి స్నానం చేస్తూ చేయకో పెద్దగా నిటాలుగా కూర్చుని సోఫాలో కూర్చుంటే పని అవ్వదు నిటాలుగా కూర్చోవాలి కూర్చుని కళ్ళు మూసుకొని శ్వాస శ్వాసతోటో లేకపోతే ఓంకారంతోటో ఏదో ఒక ధ్యాన పద్ధతిని పట్టుకుని మీ హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఆ తెలివి ఎరుక ఆ ఉనికి లేకపోతే ఉండడం ద బీయింగ్ ద ఎగ్జిస్టెన్స్ ద ప్రజెన్స్ ఆ రూపంగా నిలిచి ఉండదు సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండండి బయటికి మాట్లాడలేదు లోపల మనస్సు కూడా చలనము లేకుండా సైలెంట్గా ఉండండి అంటే మీరు సైలెంట్గా ఉంటే మీ హృదయంలో ఉండే ఆత్మస్వరూపంలో విలీనమైపోయే ఉంటారు ఇప్పుడు ఓ తరంగము కెరటము ఊరికే ఎగిరెగిరి పడుతుంటే సముద్రానికి దూరమైనట్లు అనిపిస్తుంది ఓ కెరటమా ఎందుకలా ఎగిరెగిరి పడతావు నువ్వు ఎక్కడి నుంచి పుట్టేవో తెలుసుకో సముద్రం నుంచి పుట్టేవు కదా నువ్వు ఏ సముద్రం నుంచి పుట్టేవో ఆ సముద్రాన్ని దాటి ఆ సముద్రాన్ని విడిచిపెట్టి చంద్రుణ్ణి చుంబిద్దామని ప్రయత్నం చేస్తావు నీకు బుద్ధి లేదా ఓ కెరటమా చంద్రుణ్ణి నీవు చుంబించగలవా చంద్రుడి సౌందర్యాన్ని చూసి మురిసిపోతున్నావు తప్ప నీవు ఏ సముద్రం నుంచి పుట్టేవో ఆ సముద్రం యొక్క గాంభీర్యాన్ని తెలుసుకున్నావా ఎప్పుడైనా చంద్రుడి నీకు దొరుకుతాడా అలా అందినట్టు అరిపిస్తాడే తప్ప నీకు అర్హడువా ఉండడు కాబట్టి నీకు ముట్టుకోవడం కాదు చల్లారి పాటికి శాంతించు నువ్వు నీ స్వరూపంలో నిలిచి ఉండు ఆ అప్పుడు ఆ తన స్వరూపాల్లో నిలిచి ఉండడానికి ఏం కష్టపడిపోవాలి కనుక ఎగిరెగిరి పంట మానేస్తే ఏమవుతుంది ఆ కెనటం ఎగిరెగిరి పండం మానేస్తే క్రమంగా ఆ సముద్రంలో లీనమైపోయి సముద్రమే అయిపోతుంది అంతే జీవుడు కూడా అక్కడ సంసారం జగత్తు అమెరికా లేకపోతే స్వర్గం కిరటం చంద్రుడికేసే ఎగురుతున్నాయి ఆ రకంగా వీడు వాటిని అన్నీ చూస్తూ ఉంటాయి చూసి ఎగిరే వీడిపడుతూ ఉంటాయి ఉట్టికి ఎగరలేనమ్మా అని ఎందుకు సాగుతపుతుంది సో ఆ రకంగా వీడు వీటన్నిటికీ ఎగిరి వీడిపడేవాడు తన స్వరూప హృదయంలో ఉండే స్వరూపాన్ని తెలుసుకోవాలి అలాగే జనుడు కూడా అడుగో అక్కడ దేవుడు ఉన్నాడు ఇరుగో ఇక్కడ దేవుడు ఉన్నాడు దేవుడికి కిరీటం బంగారు కిరీటం పెడతారు లేకపోతే నెలలో దేవుడికి నెల కాసులు పేరు పెడు దేవుడికి కాసుల పేరు పెడతాడా కాసుల పేరు దేవుడికి ఇవ్వడానికి బంగారం కావాలి కదా అది ఎక్కడి నుంచి వస్తుంది దేవుడి ఇచ్చిన బంగారమే కదా దేవుడికైనా బంగారం దేవుడు బంగారం నువ్వెందుకు ఇవ్వడం ఆయనే తీసుకుంటాడు నీకెందుకు వర్రానికి ఒక ఆయన ఆయనకి కృష్ణుడికి పువ్వులు సమర్పిస్తూ కృష్ణుడికి పువ్వులు వేయాలి గట్టిగా ఎక్కువగా పువ్వులు ప్రేమకథాకృష్ణుడు అంటే భక్తి అది ఏమైందంటే పక్కన ఒక ఉద్యానం ఉండాలి ప్రైవేట్ గార్డెన్ వాళ్ళ ఇంట్లో చుట్టూ గార్డెన్ పెట్టుకున్నారు దాని నిండా పువ్వుల మొక్కలు ఆయన ఆయన తెల్లారడులకు ఒక్క పువ్వు కూడా కనపడకుండగా తుంపేసిన నీరు మొక్కలు గులాబీలు బంతి పువ్వులు అన్నీ కూడా ఒక్క పువ్వు కూడా ఉండేది రాత్రి చూస్తే బోర్డు మొగ్గలు ఉండేది తెల్లగడుకు ఒక్క పువ్వు ఉండేది ఏమిటి దురన్యాయం ఎవడ్రా ఈ చోలుడు అని ఆయన ఓ తెల్లవారు హాలు మూడింటికి అలారం పెట్టుకుని నాలుగు గంటల దగ్గర నుంచి కూడా ఆ బయట కుర్చీ చీకట్లో మూల కుర్చీ వేసి కూర్చుని కట్టి జట్లో పెట్టుకుని కూర్చున్నాడు ఈయన మెల్లగా గోడ దూకి ఎవరు కృష్ణ భక్తుడు ఆ పువ్వులన్నీ కోయడం ప్రారంభించాడు ఈయన వెనక్కాలని చేయకు కారణం ఒక్క దెబ్బ వేసి ఎవడ్రా దొరికి దొంగవాడిని పట్టుకుంటే ఈయన ఈ నామాలు పంచా పైన బుధ మీద పండుగ స్నానం చేసేసి ఉన్నాడు ఈయన చేతికి దొరికాడు ఏమయ్య నీ వేషం చూస్తేనేమో లేదో భక్తుల్లో నీకు బుద్ధి ఉండద్దా ఈ పువ్వులను ఇలాగా పోసేస్తున్నావు ఎందుకు అంటే అది నాడు వుదిలిపెట్టి చేయ నేను పువ్వులు నా స్వంతం కోసం నేను తల్ల పెట్టుకుని కోసం కోస్తున్నాను అనుకుంటున్నావా ఏమి శ్రీకృష్ణుడికి సమర్పించడానికి వస్తున్నాను అందుకోసం కోస్తున్నాను వదిలిపెట్టి చేయ అని జబర్దస్తిగా చెప్పాడు మళ్ళీ కర్మొచ్చి ఒక్క రెండు కొట్టి కృష్ణుడికి సమర్పించదా ఇప్పుడు పువ్వు మొక్కకుంటే అది కృష్ణుడికి సమర్పించబడి లేదా ఏమీ అది పీకేసి తీసుకెళ్లి కృష్ణుడి విగ్రహానికి వేస్తేనే సమర్పించినట్లా మొక్కకు ఉంటే అలా ఉద్రిపెట్టేసి అబ్బా ఎంత బాగుందో ఆ పరమేశ్వరుని విభూతిది అని అనుకుంటే సమర్పించినట్టు కాదా అని మళ్ళీ కర్పించకూడదు అది అది సెంటైపోయి అభించాయండి కాబట్టి కనుక ఆ హృదయం నందు ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మను విస్మరించి లేదా నెగ్లెక్ట్ చేసి నెగ్లెక్ట్ చేసేటంటే పట్టించుకోవడం మానేసి ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని గెంతులు వేసి హడావికి చేస్తే ఏమైనట్టు కాబట్టి సాధకులు ఈ విధంగా తమ హృదయంలో ప్రకాశించే పరమాత్మను దర్శిస్తూ ఉంటారు బాహ్యకారులు ఏమున్నారో చూద్దాం ప్రయత్నం కు ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు కుంత అంటే ప్రజెంట్ కంటిన్యూవస్ ఏదో ఏదో ఒకటప్పుడు నెలకు ఒకసారి ప్రయత్నం చేయడం గుర్తు చేయడం అలా కాదు రెగ్యులర్గా ప్రయత్నం చేస్తూ ఉంటారు యోగి నష్ట వాళ్ళు యోగులు యోగులు అంటే ఏమిటర్థం అంటే మనకి సంబంధించింది కాదు ఇది ఎవరో యోగుల గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఆ యోగులు హిమాలయాల్లో ఉంటారు మనం సికింద్రాబాద్లో ఉండగా మనకి యోగులకి సంబంధమే ఉంటుంది అనుకోకూడదు యోగిన అంటే అర్థం ఏమిటి సమాహిత చిత్తా స్థిరమైన చిత్తము కలవాడు ఏకాగ్రమైన చిత్తము కలవాడు అంటే సమాహిత చిత్తా అంటే అంతకంటే ఇంక వేరే ఏమి కాదు మీ మనస్సు మీరు చూసుకోండి ఎలా ఉంది మీ మనస్సు చిందర వందరగా ఉందా ఇప్పుడు మనస్సు దాకా ఎందుకు ఇప్పుడు సపోజు గదిలో ఒకడు గదిలో మక్కా ఉన్నాడు నిలాసం చూస్తున్నాడు ఆ గదిలో కడుగు పెడుతోనే కాలు ఒక కాలు తీసే చోట పెట్టే చోటు లేకుండగా కాగితాలు పుస్తకాలు నిన్న తిండి తినేసి ఆ గిన్నెలు ఎండిపోయి చెంచాలు ప్లేట్లు సగం సగం తినేటటువంటి పదార్థాలు కుళ్ళిపోయిన పళ్ళు ఇంకా చొక్కాలు ఉతికినవి ఉతకనవి ఆ ని ఎలా పెడితే అలాగా ఆ మంచం మీద మంచం కింద ఎక్కడ పెడితే అక్కడ చిందర వందరగా పడు ఒక ఆళ్ళు వాము పెట్టాడు ఇంకొక ఆళ్ళు వెళ్తా ఉంటే చూడలేదు నేను నచ్చుతుందా అలా ఉంటే మనం మాకు మిత్రుడు నేను అలా ఉండేవాడు సిగరెట్లు కాల్చేవాడు సిగరెట్లు కాల్చేవాడు యాక్స్ట్రే ఏదో ఆడవాళ్ళు మొత్తం చుట్టూ అన్నీ ఈ సిగరెట్ పీకలే ఉంది ఇది చూసి తట్టుకోలేక ఒక మిత్రుడు ఏం చేశాడంటే వీళ్ళని గదిలోంచి బయటికి తోసేసి చీకులు పుచ్చుకుని తూడిచి అంత శుభ్రం చేసి వచ్చి ఇప్పుడైనా శుభ్రంగా పెట్టుకోరా ఈ పైన శుభ్రం పెట్టుకో అలా పెట్టుకోకరా గది అని చెప్పాడు అతను అలాగే పెట్టుకుంది మేడం సో అతను ఆ తర్వాతి కాలంలో నాకు ఒకసారి కలిసాడు పది పదిహేను ఏళ్ళ తర్వాత నేను ఏగరెట్లు తాగుతున్నా మానేశాను అమ్మ బాబా సిగరెట్ మానే ఇలా పెద్ద పెద్ద విప్లవమే వచ్చింది అతని జీవితంలో నేను అనుకున్నాను గది ఎలా పెట్టుకుంటున్నావా సుందరంగా పెట్టుకుంటున్నాను చొక్కాలు ప్యాంట్లు షర్ ఎక్కడ పెడుతున్నావు అని ఇలా చిన్న వైర ఒకటి కట్టాను దాని మీద చక్కగా పెట్టుకుంటున్నాను నేల మీద ఏముంట ఏముండదు చాలా బుద్ధిమంతులైతాయి అనుకున్నా అంటే అదే మార్పు మనస్సులో రావాలి బయట వచ్చి మార్పే మనస్సులో రావాలి మీ మనస్సుతో సార్ చూసుకోండి ఒక లాగ్ లాగ్ గంట ఈ లాగ్ యువర్ మైండ్ ఫర్ అది మీకు గుర్తొస్తుంది కదా ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఒక లాగ్ కూర్చొని రాయండి రాయమండే రాజు రాస్తాం మూడు గంటల నుంచి 4 గంటల వరకు మూడు గంటలకి ఎవడో హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి పిజ్జా పట్టుకున్నాను ఆ మూడు బావుకి ఆలస్యం చేస్తే వీడు ఎందుకు ఆలస్యం చేసుకోవాలని తిట్టుకున్నాను వాడిని ఆ తీసుకొచ్చిన తర్వాత ఆ పిజ్జా అంతా తినేసాను చాయ్ పెట్టుకు తాగాను చాయ్ తాగే టైంలో ఈ పిజ్జా వాడు అవసరం ఎక్కువ డబ్బులు తీసుకున్నానని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ తిట్టుకున్నాను తర్వాత వాడు వాడు ఎవడో గుర్తుకొచ్చాడు వాడు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు వాడిని తిట్టుకున్నాను తర్వాత ఈ లోపల ఫోన్ వచ్చింది ఫోన్ మీద వాడిని చెడపడా తిట్టాను మొత్తం నా అను ఇది లాంగ్ ఇది లాంగ్ ఈ మనస్సు ఎలా ఉంది అంతకుముందు ఆ గెలి చెప్పాను అలా లేదు అలా ఉండకూడదు మనస్సు మనస్సు ఎలా ఉండాలి మూడు నుంచి నాలుగు మూడు మూడింటికి ఏముంది మనస్సులో ఏమున్నట్లు లేదు ఏదో పుస్తకం ఏదో కాళిదాసు రచించినటువంటి శ్లోకాలు ఏమో కొన్ని చదివాను ఆ తర్వాత మూడున్నరకి ఒక కప్పు ఛాయ్ తాగాలనిపించింది ఆ ఛాయ్లో కొద్దిగా పాలు వేసుకుని ఒకప్పు టీ తయారు చేసుకుని తాగాను ఆ తర్వాత ఒకసారి వివేకానంద స్వామి రచించినటువంటి ఒక వ్యాసాన్మకదాన్ని చదివాను ఇంతలో నాలుగు అయింది అది లాజ్ ఇది ఎలా ఉంది అరే మనస్సు శుచిగా ఉండద్దండి శుభ్రంగా ఉండొద్దు మనస్సు అంటే మీరు చేయాల్సింది ఇంతే ఈ మార్పుని ఈ మనస్సుని ఆ మనస్సు కింద చేసుకుంటే సరిపడుతుంది కలుషితమైన శుద్ధమైన మనస్సుకి తేడా ఎలా ఉంటుందో చెప్పంటారా మీరు వన్ అవర్ లాజ్ రాయడం ప్రారంభిస్తే కలుషితమైన మనస్సులో గంటకి ట్వంటీ థర్టీ ఎంట్రీస్ వస్తాయి మీకు గుర్తున్నది గుర్తు లేదు ఎన్ని ఇరవై ముప్పై ఎంట్రీస్ వస్తాయి మీరు ఆనస్ట్గా చేయాలి ఈ పని చూడు వీళ్ళు ఆనస్ట్గా పద స్వచ్ఛమైన మనస్సు గలవాడికి ఎన్ని ఎంట్రీస్ వస్తాయో చూసినా మూడు నాలుగు ఎంట్రీస్ వస్తాయి అంతే ఏం పెద్ద ఆలోచన లేవు ఏముంటాయి ఆలోచన మనకి ఆసక్తి లేదు ఎవాళ్ళ మీద వీళ్ళు నా దగ్గర ఉంటేనే నాకు సుఖం ఆసక్తి లేదు ద్వేషం లేదు రాగం లేదు ద్వేషం లేదు అక్కడికే మనస్సు సుజే ఒక చీపులు పెట్టి పిలిచిన టైపు ఉంటుంది అప్పటికే మనస్సు ఫలానా సుఖాలు కావాలనే కోరికలు లేవు దుఃఖం వస్తుందేమో భయాలు లేవు తర్వాత అంధవిశ్వాసాలు సూపర్ స్టెషన్స్ లేవు సూపర్ అనేవి లేవు నన్ను హృషికేశ్లో నేను ననేమో పది రోజులు హృషికలో వచ్చాను ఒక వ్యక్తి బ్లాక్ మ్యాజిక్ మీద మీ అభిప్రాయం వెంటే చూడండి మీరు ఇలాంటి తప్పు మాటలు మళ్ళీ మాట్లాడారు ఎందుకంటే హృషికృష్టిలో ఉన్నాం ఆశ్రమంలో వేదాంత విద్యకు కట్టుబడిన ఆశ్రమంలో ఉన్నాం ఇక్కడ వివేక చూడాలని సాక్షి శంకర భగవత్వాదు వివేక చూడాలని అధ్యయనం చేస్తూ ఈ పరిస్థితిలో మీరు బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడుతున్నారంటే మీరు మీకు ఈ వేదాంతం మీకు ఏమీ వంట పట్టలేదని తర్వాత మీకు సైన్స్ చదివా సరిగా మీరు ఏమి సైన్స్ తెలియదో నాకు తెలియదు కానీ మీకు సైంటిఫిక్ టెంపర్ కూడా లేదని తెలుస్తూ ఉన్నది అది నేను ముట్టిగా వేయడం గట్టిగా కూకలేసాను ఆ మనుషుల ముందు బ్లాక్ మ్యాజిక్ వాట్ నాన్ అప్పుడు చెప్పారు దేర్ ఇస్ నథింగ్ లైక్ బ్లాక్ మ్యాజిక్ దేర్ ఇస్ నో బ్లాక్ మ్యాజిక్ ఎక్సెప్ట్ మీ మైండే బ్లాక్ మ్యాజిక్ అంతే బ్లాక్ కూడా మ్యాజిక్ కూడా లేదు సూపర్ స్టిషన్స్ పెట్టుకోకూడదు ఎవడో నాకు బ్లాక్ మ్యాజిక్ చేశాడు నాకు దుఃఖం అలా వచ్చేస్తుంది వాడు బ్లాక్ మ్యాజిక్ చేయడం మూలంగా రాలేదు మీ మనస్సులో అజ్ఞానం బాగా గడ్డకట్టిన మూలంగా వచ్చింది దుఃఖం బ్లాక్ మ్యాజిక్ చేస్తే వస్తుందా కాబట్టి సూపర్ స్పిస్టన్స్ ఉండరాదు మనస్సు సూపర్ స్టిస్టన్స్ కనుక ఉన్నట్లయితే ఆ మనస్సు చాలా చందర వందరగా తయారవుతుంది కాబట్టి ఇవన్నీ మీరు చూసుకోవాలి కామనలో సంతోషం ఉండాలి కామనలో ఉండకూడదు అభయం మనం ఈశ్వరుణ్ణి శరణాగతి చేస్తూ ఉన్న మనకేమిటి అసలు లేనే లేదు అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి భయం ఉండదు ఉండరాదు ఈ కొన్ని బేసిక్ థింగ్స్ కనుక మీరు శ్రద్ధ వహించినట్లయితే ఈండైన వైరాగ్య రాగద్వేష ఎవరి మీద ద్వేషం ఉండకూడదు మన తిట్టిన వాడిని కూడా ఆశీర్వదించే పద్ధతి ఉండాలి ఈ రకంగా మీరు మనస్సును తయారు చేయండి తయారు ఇక్కడ వస్తుంది ఆ మాట నేను యాంటిసిపేట్ చేసి చెప్పేశాను మీరు మనస్సుని విధంగా నిర్మాణం చే మనస్సును నిర్మాణం చేయడము ఉంటారు ఇల్లు కట్టాము లోగిళ్ళు కట్టాము హాల్స్ కట్టాము ఏదో కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీ మనస్సును నిర్మాణం చేసే ప్రయత్నం మీరు ఎప్పుడైనా చేశారా చేయండి చేస్తే ఆ విధంగా తయారై కలిఫీదివ్వబడిన మనస్సు మోస్ట్లీ శాంతముగా ఉంటుంది అటువంటి సమాహితమైన స్థిరమైన ఏకాగ్రమ అంటే ఏదైనా అవసరమైనప్పుడు మనస్సు పనిచేస్తుంది అవసరం లేనప్పుడు విశ్రాంతిగా ఉంటుంది అటువంటి శాంతముగా అటువంటి మనస్సు వారు యోగులు అనబడు అది యోగిన సమాహిత చిత్తా ఏనం ప్రకృతం ఆత్మానం పశ్యంతి ఇప్పుడు కూడా ఏతం ఏనం అనే రెండు శబ్దాలకి తేడా ఉంది ఏతం అంటే మొదటిసారి ఇదేమైనా ఇదిగో అని చెప్పేప్పుడు ఏతం అనే పదార్థం వాడతారు చెప్పిన చెప్పేప్పుడు ఏనం తా నా వస్తుంది సంస్కృతంలో అదొక నిర్ణయం అన్వాదేశము అంటారు పాణిని పెట్టిన పేరు దానికి అన్వాదేశము కాబట్టి ఏనం అనగానే శంకరులు ప్రయోగపడుతాము అంటున్నారు అంటే మనం ఇది మనం దేని గురించి చర్చిస్తున్నాము ఆత్మాను ఈ ఆత్మను గురించి చర్చిస్తున్నాము కాబట్టి ఆత్మను పశ్యంతి చూస్తున్నారు యోగులు చూస్తున్నారు చూడడం అంటే తెలుసుకోవడము అంటే మీకు నేను చాలా సరళంగా చెప్తున్నా మీరు ఆలోచించండి మీకు మీ దేహాన్ని నువ్వు చూడు అని ఎవరైనా చెప్పాలా మీరు చూస్తూనే ఉన్నారుగా దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలా అని చెప్పాలే తప్ప దేహాన్ని చూడు ఎదుకో నీకు దేహం ఉన్నది తెలుసుకో ఏమి ఏమిటి తెలుసుకోవడం తెలుస్తూనే ఉంది ఎప్పుడు నీకు మనస్సు ఉన్నది ఎన్నస్తులో ఆలోచనలు వస్తున్నాయి చూసుకో ఏమిటి కూడా కాయమని మరి బోధేవుడు ప్రశ్న ఓది మానవుడా ఇవ్ఞానిరా దేహము మనస్సు తప్ప ఇంకేమీ లేదనేటువంటి భ్రమలో ఉన్నావమ్మా నువ్వు నీకు ఒక్కటే యాసిడ్ టెస్ట్ లిక్మస్ టెస్ట్ అంటారు లెట్మస్ టెస్ట్ ఆ సొల్యూషన్ ఉంది యాసిడ్ కవునా కాదా లెట్నస్ టాపర్ ఇస్తాం ఎల్లోగా ఉంటుంది లెట్మో స్ట్రాపర్ దాంట్లో పెట్టి దాంట్లో పెట్టేయండి దాంట్లో స్నానం చేసే ఎక్కడ అధికే ఎక్కల్లా అంటే టచ్ చేస్తే చాలు తరిగి టచ్ చేస్తూ జగా అయిపోతుంది అదేవిధంగా చూడు దేహము మనస్సు తెలుస్తున్నాయి మీకు ఆ తెలుస్తున్నాయండి బాబు అవి తెలియకపోయి ఎవరికి తెలుస్తున్నాయి ఎవరికి తెలుస్తున్నాయి నాకు నాకంటే నాకంటే నా పేరు సుబ్బన్న మా నాన్నగారు పెట్టారు మీ సుబ్బన్న కూడా అది నేను ఎవరు దేహము మనస్సు తెలుస్తున్నది ఎవరికి ఎవరికి దేహము మనస్సుకి తెలుస్తున్నది ఎవరికి మొన్న హృషికేశులు ఎవరో సత్సంగం చెప్పారు మంచి మహాత్ముడు ఆయన ఆయన సత్సంగాన్ని చెప్పారు ఆ సత్సంగంలో ఆ దేహము మనస్సు ఎవరికి తెలుస్తున్నాయో అదే నీవు అని ఆయన అలా చెప్తున్నాడు అలా చెప్తారు ఇంకెలా చెప్తారు సత్సంగం ఏం కా కథ కాదుక జ్ఞానాభానం కాదు తత్వం చెప్తారు సో దేహము మనస్సు ఎవరికి తెలుస్తున్నాయో అది నీవు నీవు దేహము మనస్సు కాదు దేహం మనస్తే ఎవరికి తెలుస్తున్నాయి దాని మీద అలా పక్కో అని చెప్తున్నాక అంటే ఒక ఆయనతో ప్రశ్న వేశాడు కృష్ణు వేయాలి ఏం పురాణమైన కథ చెప్పేసి తలకాయ ఊపేసి వెళ్ళిపోవడానికి ప్రశ్న ఉంటుంది ప్రశ్న వేశాడు ఎలా ఏమో ఒక లెవెల్ ఆఫ్ మైండ్ని ఇంకో లెవెల్ ఆఫ్ మైండ్ తెలుసుకుంటూ ఉందేమో మనస్సు తెలుస్తూ మనస్సులోనే ఒక లెవెల్కి మరో లెవెల్ తెలుస్తోందేమో అని ప్రశ్న వేశారు మంచి ప్రశ్న గట్టి ప్రశ్న వేశారు అప్పుడు ఆయన నాకు చూడు మనస్సులో ఒక లెవెల్ ఇంకో లెవెల్ని పరిశీలిస్తోంది అని ఎవరికి తెలిసింది నాకు తెలిసింది అది తెలుసుకోండి ఉండొచ్చు అలాగా మనస్సులో ఒక లెవెల్ ఇంకో లెవెల్ని పరిశీలించడం అనేది ఉంటుంది అది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీకు తక్కువనే ఆలోచన వచ్చిందనుకోండి వాడు దుష్టుడు వాడు వాడు దుర్మార్గుడు అనే ఆలోచన వచ్చింది అనుకోండి వెంటనే పొద్దున్నే ఇదెందుకు అని ఇంకో ఆలోచన వచ్చిందనుకోండి ఇప్పుడు మనస్సును ఎవరు కరెక్ట్ చేశారు ఒక ఆలోచనని ఇంకో ఆలోచన కరెక్ట్ చేసింది దిద్దింది వద్దున్న ఈ ఆలోచన వద్దు అని దిద్దుబాటు కాబట్టి మనస్సుని మనస్తే దిద్దింది కానీ ఆ సంగతి ఎవరికి తెలిసింది మీకు తెలిసి మనస్సుని మనస్తే దిద్దుబాటు చేసుకున్నది అనే సంగతి మీకు తెలిసిందా అంటే పట్టించు వాళ్ళు వచ్చి చెప్పాలా మీరు మీకు తెలిసి చాలా మంచి ఆన్సర్ చాలా బాగా చెప్పారు ఇంక తిరుగులైన ఆన్సర్ అన్నమాట కాబట్టి చూసుకో కాబట్టి నీకు మనస్సుంది నీ మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి నీ ఆలోచనలు ఏమో చేయదో నేను చెప్పేస్తా నీకు నీకు నేను నీకేమో ఇప్పుడు నీ క్షణంలో నీకు నీ ప్రియురాలు గుర్తుకొచ్చింది ఏదో ఏదో ఏదో ఏదో రాయి వేయడం అవును నీకు గురువు గారి దగ్గరికి వచ్చాడు కదా గురువు గారి గొప్పవారు అవునా కాదా అని నీకు ఆలోచన వచ్చాను అహో ఆయనకి ఎలా అదే దట్ ఈజ్ నాకు పాయింట్ తప్ప మనస్సుని తెలుసుకోవడంలో ఏమీ మనస్సు మీకు తెలుస్తూనే ఉంటుంది నువ్వు మీ మనస్సులో ఏముందో నేను చెప్పాను అనుకోండి ఏమవుతుంది మీరు ఇప్పుడైనా షర్లాక్ హోమ్స్ చదివారా ఎవరైనా కొద్దిమంది అయినా చదివి ఉంటాడు ఆర్ధర్ కార్నల్ డాయిల్ అని ఆయన వచ్చిన హోమ్స్ నావెల్స్ ఉంటాయి దాంట్లో ఒక కథలో డాక్టర్ ల్యాక్స్ ఖాన్ ఇలా కుర్చీలో కూర్చొని ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు తక్కువని శళాఖో మా పక్కన పడ కూర్చుని కూర్చుని అవును వివేకానంద స్వామి అమెరికా భారతదేశ ప్రతిష్ట ఇందుమడిపో చేశాడు అంటాడు అన్నప్పటికీ వ్యాక్సిన్ లీక్కు పడి అరే నేను వివేకానంద స్వామి గురించి ఆలోచిస్తున్నాను నీకు అలా అని అడుగుతాడు అడిగితే అది ఏముందులే నువ్వు కుర్చీలో కూర్చొని అలా ఏకాగ్రంగా ఎక్కడికి వచ్చి చూస్తున్నావా అని పరిశీలిస్తే వివేకానంద స్వామి ఫోటో కనపడింది నాకు బహుశా వివేకానంద స్వామి గురించి ఆలోచిస్తున్నావేమో అని నేను ఒక చిన్న రాయి వేశాను తగిలింది అది అన్నాడు అక్కడ కథలా ఉంది వివేకానందుడు కాదు అక్కడ ఇంకొకటి అర్థమైంద మీకు కాబట్టి దీనికోసం వీడు పెద్ద అధ్యాత్మవేత్త అయిపోనక్కర్లా ఎద్రవాడి మనసులో ఏముందో తెలుసుకోవడానికి పెద్ద అధ్యాత్మవేత్త అయిపోనక్కర్లా నేను పెద్ద ఆయన్ని కలవడానికి వెళ్ళాను వారు మహాత్ములు వారిని దర్శించండి ఎవరో సలహా ఇస్తే కలవడానికి వెళ్ళా వెళ్ళాయ మీ దర్శనం చేసి నా వినయాన్ని మీ ముందు ప్రకటించడానికి కోసం వచ్చాను నా ముందు పెట్టాను ఆయన వచ్చి నాకేసి చూసి చాలా సంతోషం వెల్కమ్ ఐమ్ హ్యాపీ దట్ యు హెవ్ కమ్ ఐ విల్ టెల్ యూ i will look at your face and i will tell you your date of birth nenanna na no date of birth na na na samana la integration puje swaram antha samana ninku meeku ninkadi adime chappana avasaram vallu chettina darini kotti teliyedemi yedu nevu koppaledu aa vishayam niki telusna ani meer adigithe ne santoshindu undi vanni ani malaswa అనుకుని చెప్పండి అనలేదు నేను ఉంటే ఆయన కళ్ళలోకి చూశాను ఆయనే చెప్పాడు మౌనం అర్ధాగ్య కాలం అనుకున్నారో ఏమో చెప్పారు చెప్పి ఎలా చెప్పారన్నారు ఆ తర్వాత ఏదో ఈ ప్రసక్తి ఆ ప్రసక్తి అయిన తర్వాత బయటకు వచ్చాడు నన్ను చెప్పాడు కరెక్ట్గా చెప్పాడు కదా ఆయన తప్పు చెప్పాడు ఏం ఆయన తప్పు చెప్పారు అంచేత ఆయన చేతగాని వాడని నా అభిప్రాయం కాదు డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తే గొప్పవాడని మీ అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని ఖండించడం కోసం నేను ఇలా చెప్పాను తప్ప ఆయన ఒకవేళ నిజంగా చెప్పినా దాంట్లో ఒరిగితేమీ లేదు కాబట్టి ఎదుటవాడి ముఖం చూసి వాడి మనస్సులో ఏముందో చెప్పడం ఇదంతా కూడా బేకార్ బేకార్ అంటే చూసిన ఎందుకు కొరగానిది ఎందుకు పనికొచ్చి కాదు అది మాట చెప్తున్నా వినండి ఆ మనస్సుని తెలుసుకునేది ఎవరు నేను నేనంటే ఏమిటి నేనంటే ఏమిటి దానికి కమ్యూనికేషన్ కోసం మనం పేరు పెట్టుకున్నాం ఆ పేరే ఆత్మ అది ఆత్మ కాబట్టి ఆత్మ అనేది అంత ప్రాక్టికల్ ఇట్ ఈజ్ దాన్ని ఒక ఉటోపియన్ తత్వముయం తత్వం అంటే ఒక ఊహాజనితమైనటువంటి ఒక తత్వముగా భావన చేసి అక్కడెక్కడో పెట్టి ఒక అన్నం పెట్టి మన పని మనం చూసుకోవడం అలా కాదు అట్లా ఇదా యు ఆర్ ది ఆత్మ అది మీరు రికగ్నైజ్ చేయాలి లేకపోతే మీరు రికగ్నైజ్ చేయలేదనుకోకి ఏమవుతుందో తెలుసిన మీరు దేహము మనస్సు వీటికి కట్టుబడిపోయి ఉంటారు ఈ రెండింటికి కట్టుబడిపోయి ఉంటారు కట్టుబడిపోయి ఉంటే ఏమవుతుందో తెలుసిన దేహము రోజు తర్వాత రోజుకి అలా శిథిలం అవుతా ఉంటుంది ఏదైనా ఉందా అక్కడ ఓకే రికార్డింగ్ ఆగిపోయిందా తర్వాత ఇంకా క్లాస్ కూడా వచ్చింది రికార్డింగ్ అయితే మంచిది మంచిది సో దేహము అనేది అలా శిథిలం అయిపోతా ఉంటుంది తర్వాత మన దేహాన్ని మనం చూసుకునే మనకంటే కొంచెం ఆరోగ్యంగా ఉన్నవాడిని చూసినప్పుడు మనకు కొంత దుఃఖమో అసూయ కలుగుతాయి ఇలాగే దేహం అంటే అలా ఉంటుంది దేహం అనే దాన్ని పట్టుకుంటుంది రేలాడడం అంతా పొరపాటు అధికార ఇప్పుడు మున్సిపాలిటీ కుండి ఉంటుంది సార్ దాని పక్కన పేట వేసుకుంటున్న వస్తుందంటే ఎలా ఉంటుంది సంథింగ్ లైక్ దాట్ దేహాన్ని పట్టుకుని ఇప్పుడు ఎలా ఉంటా ఉన్నాయి పొరపాటు చేయకూడదు దేహానికి కావాల్సినవి చేయాలి ఆరోగ్యంగా అట్టి పెట్టాలి చక్కగా దానికి ఆహారం అనేది కూడా యోగ్యమైన విధంగా ఇవ్వాలి మోటార్ కారుని ఎలా అయితే మెయింటైన్ చేసుకుంటామో కరెక్ట్గా దేహాన్ని అలా మెయింటైన్ చేసుకోవాలి అంత సరిపెట్టాలి దాన్ని పట్టుకుని ఉండకూడదు ఇప్పుడు కారు గరాజులో ఉంటుందా మీ హృదయంలో ఉంటుందా రెండింటిలో ఉంటుంది అది పెద్ద సమస్య అలా ఉండకూడదు గరాజులో ఉండాలి అలాగే దేహము అది ఉంది చోటు అది ఉంటే పర్వాలేదు ఆ దేహమే నేను అనే దృష్టిలో ఉండకూడదు దేహాన్ని పట్టుకుని బతకడం చాలా కష్టం సాధారణంగా ఈ యోగినా ఎలా అవుతారంటే మోస్ట్లీ బియాండ్ ద్రెషోల్డ్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఉంటారు ఆ బాడీ కాన్షియస్నెస్ అనేది ఒక థ్రెషోల్డ్ థ్రెషోల్డ్ అంటే ఒక ఒక ద్వారం దాని పైన ఉంటారు మరహాత్మ ఎప్పుడైనా ఆకలి వేసిందనుకోండి ఈ గో ఇన్ టు బాడీ కాన్షియస్నెస్ ఏదైనా తలకోవడం లేకపోతే ఒడ్డు లిప్పులు ఏదైనా రావడం జ్వరం వచ్చింది అనుకోండి ఈ గో ఇన్ టు బాడీ కాన్షియస్నెస్ ఏదో మందో మాతో వేసుకుని వెళ్ళి గో బియాండ్ బాడీ కాన్షియస్నెస్ అలా ఉండాలి బాడీని పట్టుకుని బ్రతకరాదు ఇంకా మనస్సు మనస్సు కూడా అంతే మనస్సుని శాంతం చేయడం ఎందుకు అంటే మనస్సుకి అతి పోవడం కోసమే మనస్సుని శాంతంగా చెప్పుకోవడం ఎందుకంటే కలుషితమైన మనస్సును దాటి వెళ్ళడానికి కష్టం సంభవం కాదు కష్టం కాదు అసంభవం కాబట్టి మనస్సు శాంతంగా పెట్టుకుని దాని దాన్ని దాని వదిలేడు దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకుని దాని దాన్ని దాని వదిలేడు మనము మనస్వరూపంలో నిలిచి ఉంచుతా దీని పేరే యోగము యోగాన్ని మనం సాధించుకోవాలి కష్టమేమీ కాదు మిమ్మల్ని ఏమన్నా కొండ ఎక్కమన్నారా కోణలు దాటమన్నారా ఏమీ లేదుగా మీ మీరు మీరుగా ఉండండి మీరు మీరై ఉండండి దేహము మనస్సు మీరు కాదు ఆ దేహాన్ని మనస్సుని సాక్షిగా పెట్టుకోండి మీరు వాటిని సాక్షిగా చూస్తూ మీరు మీరుగా ఉంటారు అంతే అది యోగం అలా యోగులు అలా ఉంటాం అది సంగతి ఆత్మానం అంటే అది దాన్ని శంకరుడు అభినయం చేసి చూపిస్తున్నారు అయ్యా మహా అస్మి ఇది ఉపలభంతే ఇదిగో ఇది నేను అని తెలుసుకుంటూ ఉంటాను ఇది నేను ఇది నేను అంటే దేహమును సాక్షిగా చూడు చేతికి ఈ చేతిని చూస్తున్నాను నేను ఈ చేతిని చూచే నేను ఇది నా స్వరూపము చేయని కాదు ఈ చేతిని చూసేటువంటి ఆ ఎరుక నా స్వరూపము అని తెలుసుకో తెలుసుకుని ఆ ఎరుక రూపంగా ఉండు ఈ మనస్సు ఏదో ఇటువంటి తిరుగాడుతో ఉన్నది ఒకప్పుడు సుఖము ఒకప్పుడు దుఃఖముగా ఉన్నది ఈ మనస్సు ఈ మనస్సును తెలుసుకుంటూ ఉండే ఈ ఈ మేము అయమహమస్మి అహమస్మి అహం బ్రహ్మాస్మి ఉన్నప్పుడే బ్రహ్మాస్మి కంగారులేదు అహమస్మి ఇదిగో ఈ నేనుగా ఉన్నాను ఆ ఇదిగో ఈ నేనుగా ఉన్నాను అంటే అలాగా ఇది దేహము కానీ పక్కన పెట్టు ఇది మనస్సు కానీ శాంతంగా ఉంటుంది అలా ఉందని ఇదాన్ని ఇప్పుడు నేను నేనుగా ఉన్నాను నేను నేనైనా నేను నేను నా ఎందు నేను నాతో నేను నేను ఏముంది కష్టం దాంట్లో ఇబ్బంది ఏముంది అంటే మరి అది సరిపడుతుందా అంతేనా సాధనానికి సరిపడుతుంది విట్రా సరిపడుతుంది చాలు మీలో ఒక చక్కని పరివర్తన ఏర్పడుతుంది ఎలాంటి పరివర్తన వస్తుందో చూసినా మీకు బాహ్య విషయములపై కామనలన్నీ పోతాయి ఎందుకు తెలుస్తుందండి ఆ లోపల నుంచి ఒక అమృత భావన పైకి ఉండిపోతుంది దానింతటే మీరేం ప్రయత్నం లేనక్కర్లా తర్వాత ఎవళ్ళని ద్వేషించాలని అనిపించదు ఎందుకంటే ఆ ప్రేమ ప్రకటన అవుతూ అవుతుంది ప్రేమ ప్రకటన అవుతూ ఉండగా ద్వేషించాలని ఎందుకు అనిపిస్తుంది అనిపించదు తర్వాత నాకు ఇది కావాలా అది కావాలనే కామనలు ఉండవు భయాలు ఏమున్నావు భయాలు ఏమీ లేవు భయాలు పోతాయవుతాయి దెయ్యం ఉందని ఈ భయాలన్నీ కూడా అవకాశం పోతాయి దెయ్యం భూతం మీ మనస్తే మీ మనస్తే అన్నిటికంటే పెద్ద దెయ్యం దెయ్యాలన్నీ కూడా భయపడి పారిపోయి అంతటి పెద్ద దెయ్యం ఎవరు మీ మనస్తే అదే దెయ్యం ఇంకా వేరే దెయ్యమే ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళలో నిలిచి ఉంటే పరివర్తన వచ్చింది ప్రేమభావం ఉంటుంది ఎవరిని చూసినా ప్రేమికలు ఉంటుంది ఎవరిని చూసినా సో తర్వాత భయం లేదు ఉండదు దేనికి భయం ఉండదు ఆయన ఏంటంటే కొంత ఉంటే దీనితో భయపడాల్సిందే ఉంది అలాగా అటువంటి పరివర్తన మీకు ఆత్మనిష్ట నుంచి వస్తుంది అయ్యింది ఇది ఉపలభమా ఉపలభంతే ఆత్మని అవస్థితం ఇప్పుడు ఈ ఆత్మతత్వం ఎక్కడ ఉన్నది ఆత్మని అవస్థితం ఆత్మ ఆత్మయందు ఉన్నది అంటే ఆత్మ ఆత్మయందు ఉన్నది అంటే మొదటి ఆత్మ ఆ చైతన్యం రెండవ ఆత్మ బుద్ధి మనస్సు మనస్సునందు ప్రకా ప్రకాశిస్తూ ఉన్నది ఇప్పుడు ఘటపటాదులు గదిలో ఉన్న ఘటపటాదులన్నీ ప్రకాశిస్తున్నాయి ప్రకాశిస్తున్నాయంటే తెలుస్తున్నాయి ఎందువల్ల ఆ అద్దంలోంచి కాంతి వచ్చి వాటన్నిటినీ ప్రకాశింపజేస్తుంది మన అద్దంలోకి కాంతి ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడి నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు అద్దమునందు ఉన్నాడు అలాగా ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నది ఈ బుద్ధి ఉన్నది కాబట్టి ఇదిగో ఇది దేహము దేహము మనస్సు లేక బుద్ధి ఈ ఈ దేహమును చూస్తూ దేహమునందు ఉన్నది మన బుద్ధిని చూస్తూ బుద్ధి ఉన్నది ఎవరు నేను అది బుద్ధవు అవస్థితం బుద్ధి ఎందు ఉంది కానీ బుద్ధి కాదు బుద్ధి అయితే బుద్ధి ఎందు ఉందంటారా ఇంట్లో ఉన్నారు మీరు ఇంటి ఎందు ఉన్నారు మీరు ఇల్లు ఒకటేనా కాదు ఇల్లు వేరు మీరు వేరు ఇంటి ఎందు మీరు ఉన్నారు దేహమునందు ఉన్నారు మీరు దేహము ఒకటేనా కాదు బుద్ధి ఎందు ఉన్నారు మీరు బుద్ధి ఒకటేనా కాదు సో ఆ విధంగా ఇల్లు సరే కానీ అలా ఉంచుదాన్ని దేహము ఈ ఇల్లు వంటిదే సరే దీన్ని అలా ఉంచు బుద్ధి మంచిది అలా ఉన్నది అహమస్మి అయం అహామస్మి ఏమిటి ప్రయాణం అంటే ఎక్కడికక్కడికి స్నాప్కి ఆ లింక్ని తీసుకుని ఆ ఇది నా ఇల్లు అది లింకు ఇది నేనే ఇది లింకు ఈ లింకుల్ని కట్ చేసుకుంటూ పోవాలి ఇవన్నీ అజ్ఞానం నుంచి వచ్చిన లింకులు ఇది నా నా ఇల్లు అనుకోడదు నా ఇల్లు ఏమిటండి మనం బతుకుపోతామనే ఉన్నానా కొన్ని ఇటుకలు సిమెంట్ పోడ్చి అలా ఆకాశం వచ్చింది ఇంట్లో నా ఏ ఉంది ఉంది ఏదో కలక్షేపం అవుతూ ఉంటుంది అలా నా ఇల్లు నా ఇల్లు అనుకోకూడదు సో ఇల్లు సరిపడుతుంది దేహము సరిపడుతుంది దేహము దీంట్లో నా దేహం ఒక్కొక్కలా ఇది ఇది ఏం చేస్తారో తెలిసినా కట్టెల మీద పెట్టి నిప్పు పెడతాడు అంతా కట్టె దేహానికి కట్టె పేరు నిరుదము కబీర్దాసు ఓ పాట పాడాడు దీన్ని చాలా విస్తారంగా పాడాడు ఇది కట్టె అన్నాడు ఈ కట్టె చిన్నపిల్లలు ఆడుకునేప్పుడు కట్టెలతోటి చక్రాల కట్టెకి చక్రం పెట్టి వాడికి నడపడానికి నేర్పుతారు కాబట్టి ఈ కట్టె నడవడానికి దేనితో నేర్చుతుంది కట్టెతో నేర్చుతుంది తర్వాత కొత్తగానే చిన్నపిల్లల్ని కట్టెతో చేసినటువంటి ఉయ్యాలలో కొనుక్కోబెట్టి ఉంటారు అది కట్టే తర్వాత నడవడానికి మూడు చక్రాల కట్టే పూర్వం వాళ్ళు చేసేవాడు అది పట్టుకుని నడక నేర్చుకుంటారు అది కట్టే ఆ తర్వాత పెద్దవాడు అయిన తర్వాత కట్టె పట్టుకుని నడుస్తారు ఇంకా ఇంకా ఉంది మధ్యలో కట్టిపోవడం ఆఖర్మిడిపోయినప్పుడు ఈ దేహాన్ని తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టి కాల్చి తక్కువ కాబట్టి ఇది దేహము బుద్ధి అహమస్మి నేను నేనుగా ఉన్నాను ఏముంది దీంట్లో కష్టాలు ఏమున్నాయి చాలా తెలియ మీరు వ్రతాలు చేయక్కర్లేదు దానాలు చేయక్కర్లేదు ధర్మాలు చేయక్కర్ అంటే మేము చేయడం అన్నీ తేలికని చెప్పడం కోసం చెప్పాను సో చాలా తేలికైనటువంటి ఆత్మనిష్ట ఇటువంటి ఆత్మనిష్టను సాధన కోసేటువంటి వారు యోగులు వారు ప్రేమతో చేస్తూ ఉంటారు ఓం పూర్ణము